పంకీనాముపను జేష్టరాజం బ్రహ్మణపత ఆనుభిత్సీ దాదనం శ్రీమహాగణాధిపతాశివసమా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్య వందే గురు పరంపరా భద్రం కృణామేవా భద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తు యశేమదేవ్జదాయ స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వవేదా స్వస్తినస్తాక్ష్యోవినేమిస్తి బృహస్పతిర్ద్యాతుం శాంతిశాంతిశాంతి ఏ రే భనం చహుత్యాదాయన్ తమ్ నయన్ సూర్య రశ్మయ పతి రేకోధి వాసక జీవితకాలము ఈ విధంగా ఈ ఆహుతుల ఎన్ను ఎవ ఈ అగ్నిజ్వాల ఎన్ను ఎవడైతే సంచరిస్తాడో అనగా అగ్ని అగ్నిహోత్రం సాయంకాలం అయితే అగ్నిహోత్రం పూర్ణిమొచ్చిందంటే ఇష్టి నాలుగు ఐదు గంటలు అగ్నిహోత్రమే ఆగ్ని దగ్గర ఆహుతులు ఉంది అమావాస్య వస్తే ఇష్టి చాతుర్మాస రెండు నెలలు స్పెషల్ హోమాలు మళ్ళీ ఆగ్రయణే ఇష్టి ఈ విధంగా అదే పనిగా మీకు వైదిక కర్మకారుండం అంటే అలాగే ఉంటుంది వైదికులు ఆ విధంగానే సో ఆ విధంగా ఈ ఆహుతులను అగ్నిజ్వాలల ఎందు సమర్పిస్తో జీవిస్తాడో దానికి తగిన పుణ్యఫలాన్ని వాడు పొందుతాడు ఎలాగా అంటే మరణించిన తరువాత ఆ వ్యక్తిని ఆ జీవుణ్ణి సూక్ష్మజీవుణ్ణి సూర్యరశ్ములు ఊర్ధ్వలోకానికి కొనిపోతాయి రీచెస్ హెవెన్ హౌ స్వర్గాన్ని చేరతాడు ఎలాగా ఈ దేహంతో స్వర్గాన్ని చేరడం అనేది మాట సూక్ష్మ శరీరంతో స్వర్గాన్ని చేరతారు లింగ శరీరము సూక్ష్మ శరీరము సో ఆ సూక్ష్మ ఇదో పెద్ద మేమాంసం ప్రస్తుతానికి వీ విల్ టైప్ ఇట్ లైక్ దాట్ సూక్ష్మ శరీర అభిమానిగా స్వర్గానికి వెళ్ళిపోతారు సో ఆ స్వర్గానికి వెళ్ళే రూట్ ఒకటి ఉండాలి కదా మార్గం సూర్యరశ్ములే ఈని స్వర్గానికి కొనిపోతాయి ఏదో విమానం వస్తుందా విమానంలో కూర్చోబెట్టి తీసుకెళ్తారు దట్ ఈజ్ అనదర్ వే ఆఫ్ పుటింగ్ ఇట్ सब मेकाज स्वर्गा अदो मेकानज चूपी वेदम प्रकृति की बाग दगर उ ये मेकानिज चुना नेचर तो कल उ तपस्ते नेचर्पय काबी सूक्ष्मशर स्वर्गा अूर्यकांत द्वारा स्वर्गा ఏమిటి సూర్య కాంతులు కిరణములు ఏమిటి సంబంధము అంటే అగ్నిహోత్రంలో వీడు ఆరాధన చేశాడు కనుక అగ్ని అంటే ఆదిత్యుని యొక్క రూపాంతరమే అగ్ని సూర్యభగవానుడే పృథివీ ఎందు అగ్ని రూపంగా ప్రకటన విచ్ ఈస్ ది కరెక్ట్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్ అగ్ని అంటూ ఏమీ లేదు సూర్యశక్తియే అగ్ని రూపంగా ప్రకటమవుతుంది కాబట్టి ఈయన అగ్నిని ఆరాధించాడు అంటే ఆ ఆహుతులు సూర్యకిరణముల రూపంగా ఈయనను ఆ ఉత్తమ లోకానికి తీసుకువెళ్తాయి సో అది మనం చూస్తున్నాం యథాకాలం యజమానం ఆదదాయన్ ఆదదానాహ యజమానేన యజమాన నిర్వర్తితాహ అంతవరకు చూసాం సో యజమానుడు తన జీవితకాలంలో అగ్నిహోత్రంలో ఆహుతులను యథాకాలం అంటే కరెక్ట్ టైంలో వాటిని సమర్పిస్తూ వచ్చినాడు ఆ ఆహుతులు ఈనాడు దేహత్యాగమైన తర్వాత ఇతన్ని పుణ్యలోకాలకి కొనిపోతాయి భాష్యం తమ్మయంతి ప్రాపయంతీ ఎమా అన నిర్వర్తి సూర్య రశ్మయ సో తం నయంతి ప్రాపయంతి తమ్మంటే యజమానుడను యజమానుణ్ణి అంటే యజ్ఞం చేసిన ఆయన్ని అగ్నిహోత్రం చేసిన ఆయన్ని నయంతి ప్రాపయంతి ఈ యజమాన అనే శబ్దం తెలుగులో ఓనర్ అనే అర్థంలో వాడతారు ఆ ఇంటికి యజమాని అంటే ఇంటికి ఓనర్ అని అర్థం సంస్కృతం అర్థం కాదు సంస్కృతంలో ఓనర్ని స్వామి అంట నాటి యజమాన యజమాన అంటే యజ్ఞం చేసిన వాడు యజతి ఇది యజమాన ఈశ్వరుణ్ణి ఆరాధించేవాడికి యజమాన అని పేరు చాల ప్రత్యేక యజధాతులు అంతేకాని దానికి దాంట్లో ఓనర్షిప్ అదేమీ ఉంటే యజ్ఞం చేసిన ఆయన ఇంటికి యజమాని అయి ఉంటాడు కదా సంహౌ దట్ కైండ్ ఆఫ్ యూసేజ్ తెలుగులో వచ్చింది ఓకే కాబట్టి తమ యజమానం అంటే గృహ యజమాను గృహ గృహస్వామిని తీసుకువెళ్తారని కాదు అక్కడ యజ్ఞం చేసుకున్నాడు కనుక ఆయన పుణ్యాన్ని చేశాడు కనుక ఆయన్ని ఈ ఆహుతులు ఏ ఆహుతులు యాహ ఇమాహ ఏతేన నిర్వర్తితాహ ఇక కానీ ప్రతిదినము ఉదయము సాయంకాలము అగ్నిహోత్రమునందు సమర్పించబడిన ఆహుతులే సూర్యరశ్ముల రూపంగా అయ్యి అంటే ఆ కర్మఫలము అటువంటి పరిణామాన్ని పొందుతుంది పొంది ఆ రశ్ముల ద్వారానే ఇతన్ని ఈ సూక్ష్మ శరీరాన్ని ఉత్తమ లోకాలకు తీసుకుపోతాయి దానిక ఉత్తమ లోకాలకే స్వర్గము పేరు స్వర్గము అనే మాటిక్కడ లేదు బట్ భాష్యకారులు ఈజ్ బ్రింగింగ్ దట్ బాయ్ यत्र वलता यत्र देवानाम एकह येवा पति एक अधिवास अर्णन భాం ఎత్రస్గే దేవాతి ఇంద్ర ఏక సర్వానుపరీ అధివసతివాస సో ఉత్తమ లోకానికి తీసుకెళ్తాడు అంటే ఎక్కడికి ఎత్ర అంటే ఎక్కడైతే ఎస్ అంటే ఎస్గే ఏ స్వర్గము నుండి అయితే ఇంద్రుడు అధ్యక్షుడై ఉంటాడు ఇంద్ర ఏకహ అధివసతి ఇదివాస అధివసతి అంటే అధ్యక్షుడు అంటే అధిపతి ఈజ్ ది రూలర్ సింగిల్ రూలర్ కాల్డ్ ఇంద్ర మిగిలిన దేవతలందరూ కూడా ఆయన యొక్క అధ్యక్షతలో పనిచేస్తూ ఉంటారు సో ఆ స్వర్గంలో దేవానాం పతి దేవతలకు ప్రభు అయినా ఇంద్ర ఏక ఆయన అధివాస అంటే సర్వాన్ ఉపరి అధివసతి అక్కడ ఉండే దేవతలందరి పైన ఆయన అధిపతి కనుక ప్రభుడు కనుక ఆయనకు అధివాస అని ఆ ఇంద్రుడు ఉంటాడు ఆ ఇంద్రుడు ఉండే స్థానానికి ఈయన వెళ్తాడు వెళ్ళి అక్కడ భోగాలు ఉంటాయి ఇప్పుడు న్యూయార్క్ వెళ్ళారనుకోండి కొంత కొన్ని డాలర్లు జేబులు వేస్తున్నాం న్యూయార్క్ వెళ్ళారనుకోండి ఎందుకంటే ఇంజాయ్ అ ఫ్యూ థింగ్స్ ఇట్స్ లైక్ డాలర్లు జేబులో ఉండాలి దట్ ఈస్ ది మెయిన్ థింగ్ మరి ఈయన వెళ్తున్నాడు స్వర్గానికి వెళ్తున్నాడు అంటే పుణ్యం జేబులో వేసుకునే వెళ్తాడు కదా ఆ పుణ్యం ఉంటుంది కాబట్టి హీ విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు ఎంజాయ్ అ ఫ్యూల్ థింగ్స్గా స్వర్గము ఉంటే అలాగే ఉంటాయి ఇదంతా కూడా కర్మఫలము యొక్క స్వరూపం ఇట్టిది అని చెప్పి ఓరు వెర్రివాడ దీంట్లో నువ్వు పడద్దు అని చెప్పడం కోసం ఈ పాఠం ఆ మాట మీరు చూస్తున్నానంటే వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ నేదో ఇలాంటి పాఠాలు చెప్తూ ఉంటారు కాబట్టి అనుకున్నా అనుకుని పోతారేమో అని ఇలాంటి కర్మఫల వ్యామోహంలో నువ్వు పాడకు అని చెప్పడం కర్మఫలాన్ని బాగా అలంకారం చేసి వర్ణిస్తున్నావు ఇంకో శ్లోకం కూడా అలాంటిదే ఏ హీతి సమాహుతయవర్చస ూర్యరిభి యజమానం వహంతి క్రియాం వాచం అభివదన్య అయంత్యేషవ్యుకృతో బ్రహ్మలోక ఎలా వెళ్తాడు అది మార్గంలో మళ్ళీ ఆయనకి చేసే సేవలు వాళ్ళని ఇక్కడితోటి అలంకారం పూర్తవుతుంది ఆరో శ్లోకంతో అంటే కర్మ మార్గాన్ని విస్తారంగా నిరూపణ పూర్తవుతుంది ఆ తర్వాత కర్మ మార్గ నిరాకరణం ఏడో శ్లోకం నుంచి ఆరంభం సో ఎలా వెళ్తాడు అంటే యాహుతులు ఇచ్చాడే అయినా యాహుతులే అక్కడ అప్సవసల రూపంగా ఈయనకి ఎదురొస్తాయి ఇది ఎలాగంటే మీరు విమానం టికెట్ కొనుక్కున్నట్టే విమానం టికెట్ కొనే ఇప్పుడు చాలా డబ్బు ఖర్చు పెట్టి కొనాల్సి ఉంటుంది ఆ ఏజెంట్ నుంచి వెళ్ళి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఇచ్చి కొని బోర్డింగ్ కార్డు తీసుకుని మీరు ఆ విమానంలో ప్రవేశించడానికి ముందే గేటు దగ్గరే ఏహి రండి రండి అని లోపలికి పిలుస్తారు అప్సరస డ్యామ్ సో అప్సరసలు అంటే ఏం హోస్టెసెస్ ఉన్నారు అప్సరసుల కింద లెక్క వాళ్ళు అందరూ పురాణాల్లో భాగవతంలో కూడా ఈ అప్సరసలందరూ ఒకే యూనిఫారం వేసుకుంటారు అన్నట్టుగా వర్ణించారు ఒక్కొక్క అప్సరస ఒక్కొక్క డ్రెస్ వేసుకుంటారని కాదు అందరూ సమానమైన డ్రెస్ వేసుకుంటారు సో ఎయిర్ ఫోర్స్ చేసేసారు లైక్ దే ఆల్ దే ఆర్ ఆల్ యూనిఫారం సింగిల్ యూనిఫార్మ్ లో ఉంటారు అండ్ వాళ్ళు పాపం ఒంట్లో శరీరంలో ఆరోగ్యంగా ఉన్నా నవ్వుతూ ఉంటారు మనస్సు బాగున్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు ఒకప్పుడు సహజంగా నవ్వుతారు ఒకప్పుడు లేని నవ్వునైనా తెచ్చుకుని నవ్వుతారు తర్వాత మీరు లోపల అడుగు పెట్టగానే ఏహీ అని పిలుస్తారు రండి రండి ఏహీ ఏ హేహి తమ్ ఆహుతయ సువర్చస ఏమిటి ఈ అప్సరసలు సడెన్గా ముక్కుముహ ఎరగని వాడిని చూస్తే ఏహ్యేహి అని అయ్యా రే పిలిచేంత ప్రేమ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు ఆశ్చర్యపడతారేమో వీళ్ళు టికెట్ కొన్నాడు చూడండి రూపాయలు ఆ రూపాయలే వాళ్ల రూపంగా ప్రత్యక్షమవుతారు అంతే కదండి మీరు పెట్టిన ఖర్చే ఇక్కడ టికెట్ కొలిపి పెట్టిన ఖర్చే ఇట్ టేక్స్ ఆల్ ఫార్మ్స్ డిఫరెంట్ ఫామ్స్ సో ఒక అప్సరస్ ఏమో ఆ గేట్ దగ్గర నిలబడి ప్లీజ్ వెల్కమ్ అని ఒక అప్సరస్ తీరా లోపలికి వెళ్ళిన తర్వాత మీ సీటు మీ అంతటి మీరు చూసుకుంటే సరే సరే లేకపోతే అక్కడ ఇంకో అప్సరస్ ఉంటుంది మధ్యలో ఆవిడ్ని చూపించమంటే షీవిల్ షో యూ దిస్ సీట్ మీ సీట్లో మీరు కూర్చున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఇంకొక అప్సరొస్తారు వచ్చి సార్ వాట్ విల్ యూ హ్యావ్ అని అడుగుతారు సో అప్పుడు ఏదో జ్యూస్ ఏదో ఇస్తారు మనం వాళ్ళు వాళ్ళు వాళ్ళు ఆఫర్ చేసిందే మీరు తీసుకోవాల్సి ఉంది ఇది వాట్ విల్ యూ హ్యావ్ వాళ్ళ దగ్గర ఏదో ఒకటో ఐటమ్స్ ఉంటాయి దాంట్లో హోటల్ టైం సో ఇక్కడ కూడా ఏ హి ఏ తమ ఆహుతయ సువర్చ ఈ ఆహుతులు చాలా అందమైనటువంటి కాంతితో ప్రజ్వలిలే డ్యామ్ సెల్స్ రూపంలో ప్రత్యక్షమవుతాయని సూర్యస్య రశ్మిభి సూర్య రశ్ముల ద్వారానే ఈ యజమాను ముందుకు తీసుకువెళ్తాయి ఆహుతులు ఇటు వచ్చి ఇప్పుడు ఆహుతులు ఒక అప్సరసల రూపంలో ఉన్నాయి ప్రియాం వాచం అభివదంత్యహకే ఒక గ్లమ్ ఫేస్ తోటి మనం స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి వెళ్ళారనుకోండి అసలు ఎందుకు వచ్చామన్నట్టుగా గ్లంప్ అలాగే మీరు ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్కినూ తర్వాత నేషనలైజ్డ్ బ్యాంక్కి గవర్నమెంట్ బ్యాంక్కి వెళ్ళారనుకోండి స్టేట్ బ్యాంక్కి వెళ్ళారనుకోండి ఇది ఒంటి మేము లుక్అప్ వాడు ఏదో రాసుకుంటూ ఉంటాడు ఏవో అకౌంట్ వేసుకుంటూ ఉంటాడు మీ మొహంకెస్టూ ఉంటాడు ఏమండి నా చెక్ ఒకటి తీసుకుంటారా అంటే వీడు ఎక్కడ పొద్దున్నే వీడి మొహం చూడాల్సి వచ్చింది అనేటువంటి మహా ఒక రకమైన ఎనాయన్స్ ని ముఖంలో ప్రకటిస్తాం ఇవ్వో అని తీసుకుంటాడు తీసుకుని అంతా సక్రమంగా ఉంటే మీరు అదృష్టం ఉంటారు అక్కడ ఏదైనా డేట్లో ఇలా ఫోమ్ మీదైనా వచ్చిందంటే ఏ కరెక్ట్ అని వాపస్ ఇచ్చేస్తారు అదే మీరు ప్రైవేట్ బ్యాంకుకి వెళ్ళారని నేను ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకుకి వెళ్ళలేదు బహుశా లా ఉంటుందని ఊహించి చెప్తున్నాను మన మన అనుభవం అంతా స్టేట్ బ్యాంక్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనుభవమే సో చాలా గ్లమ్ ఫేస్ చోటు ఉంటాయి ఒకసారి బ్యాంకులో ఒక ఆమె ఉండండి నేను ఏదో పని చేసుకుంటున్నాను అని మీద కోప్పడ్డాను కోప్పటితే నేనున్నాను మీరు ఏం పని చేస్తున్నారమ్మా నేను ఇచ్చిన చెక్కులు చూడడం కూడా మీ పనిలో భాగమైనమో అని నేను అంటే ఆమె అన్నారు ఈ క్యాలకులేషన్స్ అన్నీ అయితే కానీ మీ చెక్కు చూడడం కుదరదండి అని అన్నారు అంటే నేను అన్నా క్యాల్కులేషన్స్ చేసుకునే టైం ఇప్పుడు కాదమ్మా అది రెండు తర్వాతది ఇప్పుడు నా టైం నా చెక్కు చూడాల్సిన టైం ఇది మీరు ఆ సంగతి గమనించండి అని నేను అన్నా నా ఇవ్వలే చాలా కోపంగా ఆ చెక్కు తీసుకుని ఆమె దాంట్లో ఏ దోషము కనపడడానికి కారణంగా దానికోసం వెతుకుతారన్నమాట చెక్కులో చెక్కు సర్వీస్ చేద్దామని కాదు ఆ ఏ దోషం ఉంది వెనక్కి చూసి సిగ్నేచర్ అంతా చూసుకుని ఇంకా ఏ మిస్టేకు లేకపోతే నౌ షీ స్పోర్ట్స్ టు యాక్ట్ అపార్ట్మెంట్ ఒకవేళ దైవానుగ్రహం చేత అక్కడికి ఏదైనా మిస్టేక్ దొరికిందే మనమోహాన్ని కొట్టేస్తుంది మళ్ళీ మళ్ళీ ఓవర్ ఇట్ ఈజ్ నౌ ది బా విస్త్రోమెంటు యువర్ ఫోర్ట్ ఏ మిస్టేకు లేదు ఇలా ఇలా సంతకం ఒకటి పెట్టి ఒక చిన్న బిళ్ళ ఒకటి చాలా విస్తురుగా మనం ముందు పెట్టింది అయితే మనం వెళ్ళింది డబ్బులు తెచ్చుకునే వెళ్ళాం వాళ్ళ మర్యాద కోసం వెళ్ళలేదు దానికి కాబట్టి వీ మేనేజ్ అలా ఉండదు ఇట్స్ నాట్ లైక్ దాటర్ మీరు విమానంలోకి వెళ్ళినట్లయితే ఇట్ ఇట్ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెన్స్ సో ప్రియాం వాచం అభివదన్ ఈ డ్యామ్స్ వచ్చి చాలా వినుటకు ఇంపోయినటువంటి వచనాలను కలుగుతుంది సార్ వాట్ కెన్ ఐ గివ్ యూ విల్ యూ హ్యావ్ సమ్ జూస్ or something like, like that she asks She will give petit our talent. It's hard to let her do this for a care. When I manage to put in trouble to help these opportunities because there are limits while service adjusts are in there there are limits in it. Every artist has given a smooth, this means some people have something in it. there e e orange rasam untaru orange juice now when he juice is something i cannot handle now when he juice it is difficult for her so no ma no, no, no i don't take juice she is about to move forward then i said i can have a coke if you like uh, if you if you have and then, and then she was a bit unhappy బికాజ్ మనం ఇచ్చినటువంటి టిక్కెట్లో అంతా ఉండదు మళ్ళా థౌజ్ ఇన్విటేషన్స్ ఏదో జ్యూస్ ఇస్తే తీసుకోవాలి కానీ నూనో ఐ డోంట్ వాంట్ జ్యూస్ ఐ వాంట్ కోక్ అంటే ఆవిడ కోక్ ఇచ్చినప్పుడు కోక్ తీసుకోవచ్చు సో అలాగంటే సబ్ సిచ్యుయేషన్స్ అనే అకానమిక్ క్లాస్లో కూర్చొని కావాలంటే దే నాట్ లైక్ ఇట్ సో షీ సైడ్ ఓకే ప్లీజ్ వెయిట్ అని ఐ హాట్ ఇట్ క్రాస్ ది లైన్ ఎస్ ఐ హాన్ ది లైన్ దెర్ షీ ఒబులైజ్డ్ మనిషి బ్రాట్ ఎక్కువ కనిగే ఉంది సో ఆ విధంగా టు ఎ లిమిట్ ప్రియాం వాచం అభివదంత్య అత్యయంత్య పూజ కూడా చేస్తారు పూజ చేస్తారంటే పుష్పాలు వేస్తారని కాదు చాలా సేవ చేస్తారు వాట్ ఎవర్ సర్వీస్ ఇస్ రిక్వైర్డ్ విత్ ఇన్ దట్ లిమిట్స్ చేస్తారు కానీ మళ్ళీ అది కూడా పుణ్యాన్ని తగ్గట్టుగానే ఉంటుంది ఇప్పుడు ఈ విమానంలో విమానం ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈజీలీ రిలేట్ చేయగలుగుతున్నారని విమానం అంటున్నాను నేను అంతకన్నా నథింగ్ మోర్ దాన్ దాట్ సో ఒకసారి నేను ఏదో డ్రింక్ ఏదో సర్వ్ చేసిందా కూడా పోకో ఏదో సో ఐఆర్ హ్యావింగ్ ఇట్ దెన్ ఐ వాజ్ లుకింగ్ ఎ అక్కడ ఎదుర్కొన్నగా ఫస్ట్ క్లాస్ క్యాబిన్ ఉంది ఆ ఫస్ట్ క్లాస్ క్యాబిన్కి అకానమీ క్లాస్ క్యాబిన్కి మధ్యలో చిన్న డోర్ లాగా ఉంటుంది ఐ వాజ్ జస్ట్ లుకింగ్ త్రూ దట్ డోర్ ఫర్ నో అదర్ రీజన్ ఐ హుక్ మీ లుకింగ్ ఇన్ థ్రూ దోర్ దెన్ షీ టడియట్లీ షీ టుక్ త్రీ ఫోర్ స్టెప్స్ బ్యాక్వర్డ్స్ అండ్ దెన్ ఫుడ్ ది కట్ లైక్ దాట్ అండ్ దెన్ ప్రొసీజర్ అప్పుడు నేను అనుకున్నాను ఓ ఇట్ ఈ సంథింగ్ డిఫరెంట్ అంటే అకాడమీ క్లాస్ వల్లనే ఒక లెవెల్లో సర్వీస్ చేస్తారు హయ్యర్ క్లాస్లో దే గివ్ హ్యా బెటర్ సర్వీస్ అండ్ సో దేపు పార్టీ సందే ఎందుకంటే ఈ అకాడమీ క్లాస్ వల్ల హయ్యర్ క్లాస్లో ఉన్నటువంటి దానిని చూడటానికి అర్హులు కాదు వీళ్ళు వాళ్ళు దేకైతే బెటర్ సర్వీస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీస్ అంటే అతను వీళ్ళు అదంతా చూస్తున్నారనుకోండి దెగన్స్ దేట్ ఫోర్ ఎప్పుడే కట్ట అండ్ యు యూ బిలీవ్ మీ ఏదో నేనేదో కల్పించి చెప్తున్నానని మీరు అనుకోద్దు నేను ఇంకా విమానంలో కూర్చుని అలా పరిశీలిస్తూ ఉంటే ఇప్పుడే ఎప్పుడూ ఎక్కడి కూడా విమానం పెడితే అలాగే ఉంటుంది సో ఎనీవే యు బిలీవ్ మీ ది కీప్ ది కర్టెన్ క్లోజ్ ఆల్ డిటా బై మిస్టేక్ ఒక అప్సరస్ కర్తవ్యాన్ని పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళిపోతే వెంటనే మరో అప్సరస్ నోటీస్ చేసి వచ్చి ఆ కర్తని ప్లేస్లో పెట్టేస్తుంది Especially during the service time, it has to be kept closed. No way to keep it open. You know why? Because first-class passengers, they are given a different kind of service. Altogether a different kind of service. And altogether, I mean, much better service. So, I have come here, I have come here, I have come here, I have come here, I have come here, I have come here, I have come here, I have come here. You are giving something యూ ఆర్ గివింగ్ సంథింగ్ టు దెమ్ గివ్ మీ వన్ ఆల్సో అని అడిగేమనుకోండి ది హ్యావ్ ద రిష్యూస్ ది విల్ హ్యావ్ ద రిష్యూస్ సో వై టు గ్రింగ్ దట్ సిచ్యువేషన్ కత్ అని వేసేసి పెట్టేస్తాను సో దేవలోకంలో కూడా అలాగే ఉంటుంది సుమా ఇట్ విల్ ఫీల్ ఐక్ దా అంచేతనే ఈ భోగాలన్నింటిలో కూడా సాతిశయత్వము అనే ఒక దోషాన్ని పతంజలి మహర్షి చెప్పాడు ఆయన అన్నాడు ఇది చాలా సైకలాజికల్గా చాలా అద్భుతమైనటువంటి పాయింట్ అది మీరు భోగాలను అనుభవిస్తూ ఉంటారు అనుభవిస్తూ ఉంటే ఆర్ సపోజ్ టు బి హ్యాపీ బట్ ఈవెన్ మీరు ఆ భోగంలో ఒక కొద్ది ముందుకి ఇంకా అనుభవిస్తూ ఉండగానే సడన్లీ మీరు ఇంతకంటే కూడా ఎక్కువ విలువైన భోగం ఒకటి మీకు కంటపడుతుంట అంటే వెంటనే ఈ భోగము మీరు గారు ఎలాగంటే చిన్నపిల్లాడు చాకలెట్ కోసం వెలుస్తున్నాడు అనుకోండి మీ చాక్లెట్ వాడు చిన్న చాకులెట్ ఇస్తాడు హీ ఈజ్ హ్యాపీ ఆ చాక్లెట్ ఇంట్లో ఉంటాడు ఇంట్లో ఈ లోపల పెద్ద జాకెలెట్ కనపడుతుంది ఎక్కడ వెంటనే ఈ చాక్లెట్ పక్కన బాధేసి అమ్మా నాకా జాకలెట్ కావాలి పెద్ద జాకలెట్ కనపడకపోతే హీ వల్ బాధ హీ విల్ ఎంజాయ్ దిస్ స్మాల్ వన్ బట్ పెద్ద జాకెలెట్ వీడికి కనపడుతుంది అండ్ నౌ హీ వాంట్ సిట్ వై ఎందుకంటే ఈ నోట్లో ఉండే చిన్న చాకులెట్ ఇట్ లాస్ట్ ఆల్ ఇట్స్ చార్మ్ ఆల్రెడీ చూడండి భోగం అదే భోగం మన దగ్గర ఉండి మనం కోరుకున్న భోగమే అయి ఉండి అదే భోగం మనం కలిగి ఉండి కూడా అది మనకి ఆనందాన్ని సుఖాన్ని ఇవ్వదు ఎందుకంటే అంతకంటే పెద్ద భోగం మనకు అంటుంది అంటే అతని అకాడమిక్ క్లాస్లో కూర్చున్న ఉన్నవాడు ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ వాళ్ళ వాటర్ను చూసి ఏమిటో బతుకు ఈ అకాడమీ క్లాస్ లో ప్రయాణం చేయాల్సి వస్తుంది వాళ్ళ ముందు మనం ఎందుకు పనికినాం అని ఒక నిరుత్సాహంతో విమానం దిగుతాడు విమానం ఎక్కితే దాల్ అనుకున్నవాడు విమానం దిగేప్పటికీ పరిస్థితి అది సో ఇక్కడ కూడా అంటే ప్రియాం వాచం అభిమత నృత్య అర్చ నృత్య రండి ఏసవ పుణ్య శుక్రుతో బ్రహ్మలోక బ్రహ్మలోక అంటే స్వర్గం అనే అర్థం అయ్యా ఈ బ్రహ్మలోకం మీదే మీకోసమే ఇది ఉంది అని వాళ్ళు అలా అంటారు సో ఈ విమానం మీకోసమే ఉందండి ఈ మీదే ఇదంతా కూడా ఈ సీటు మీది ఈ విమానం మీది మేము కూడా మీ వాళ్ళమే అని అంటారు వీఆర్ హియర్ ఫర్ యూ అని అంటారు జస్ట్ డెప్తే ఒక మర్యాద కోసం అంటారు అంటారు అలాగే వీళ్ళు కూడా యశవ సుకృత బ్రహ్మలోక హాయా అయితే ఈ బ్రహ్మలోకం మీదే సుకృత మీరు స్వయంగా కష్టపడి సంపాదించుకున్నారు దీన్ని అని అత్యాదరంగా ఇక దాన్ని తీసుకెళ్తారు భాష్యం కథం సూర్యస్ రశ్మి యజమానం వహంతిచ్యతే పూర్వ మంత్రంలో సూర్యస్య రశ్మిభి అని చెప్పారు సూర్య రశ్ముల ద్వారా ఈ యజమాను తీసుకువెళ్తారని ఏ విధంగా తీసుకువెళ్తారు అనే విషయాన్ని ఈ శ్లోకంలో వర్ణి ఈ శ్లోకము అంటే మంత్రం ఈ మంత్రంలో చెప్తున్నారు ఏ దయచేయండి దయచేయండి అని ఆహ్వానిస్తూ తీసుకువెళ్తారు ఎవరు ఆహ్వానిస్తారు సువర్చస దీప్తిమత్యహగా ప్రకాశించేటువంటి అప్సరస్సలు దీప్తిమత్య కొంచెం మంచి యవ్వనంలో ప్రకాశించి వాళ్ళనే ఎయిర్ హోస్టెసెస్ కింద తీసుకుంటారు దానికి కూడా కొంచెం ఒక పిసరు యూ హ్యావ్ టు బి లైక్ ఇట్స్ నాట్ లైక్ ఎ బ్యూటీ కంటెస్ట్ బట్ సంథింగ్ క్లోజ్ టు దాట్ సో ఫ్యాషనబుల్ గా డ్రెస్ చేసుకోవాలి తర్వాత ఎయిర్ హోస్టెసెస్ మాటనే చెప్తున్నా తర్వాత అలంకారం అది కూడా పౌడరు క్రీము మొదలైనవన్నీ చేసుకోవాలి హెయిర్ స్టైల్ క్లీన్గా పెట్టుకోవాలి సో ఎయిర్ హోస్టెస్ కింద వెళ్ళి ఆమె అసందర్భంగా అలంకార రహితంగా వెళ్ళడానికి వీళ్ళు షీ హ్యాస్ టు గో ఇన్ ఏ వెరీ అట్రాక్టివ్ ఫ్యాషనబుల్ ప్రజెంటబుల్ ఫామ్ అలా వెళ్ళలేదనుకోండి ఆ డైరెక్టర్ ఎవడో పిలిచి ఇంటికి పంపించేస్తాడా నిలదీయడానికి చేసి సో సంథింగ్ లైక్ దాట్ సువర్చసహ దీప్తి చక్కటి ప్రకాశం కలిగినటువంటి అప్సరసలు తీసుకువెళ్తారు అంటే కర్మఫలాన్ని వర్ణిస్తున్నారు తర్వాత ఖండించబోతున్నారు దరిది దరిది బ్యూటీ ఆఫ్ ఖండించడం కోసమే విస్తారంగా వర్ణిస్తున్నారు అంటే ఈవెన్ ఇన్ ది బెస్ట్ ఆఫ్ ది సర్కంస్టాన్సెస్ ఇట్ ఈస్ నాట్ రియల్లీ వర్త్ స్ట్రైవింగ్ ఫార్ ఆ పైపై మెరుగుల్ని చూసి మీరు మోసపోకండి ఇది చాలా తాత్కాలికముడు నిజంగా వివేకవంతుడు వాటి వలలో పాడాడు అని తాత్పర్యమది అలా చెప్పడం కోసం ఇలా వర్ణిస్తారు తర్వాత కించ ప్రియామిాం వాచం దిలక్షణం అభివదంత ఉచ్చారయంత వాళ్ళు కేవలము దీప్తి దీప్తిమత్య చక్కటి ప్రకాశము సౌందర్యము కలవారు మాత్ర మాత్రమే కాదు దే టాక్ వెరీ నైస్లీ సో ప్రియాం వాచం అంటే ఇష్టాం వాచం వినుటకు సుంపైనటువంటి మాటను స్త్యాదిలక్షణం అంటే కొంత స్తోత్రమోది అయ్యా మీరు గొప్ప మహాత్ములు వేదవేత్తలు యజ్ఞాలన్నీ చేసినటువంటి పుణ్యాత్ములు మీకోసమే ఉన్నాయి లోకాలు దయచేయండి అన్నట్టుగా చాలా మర్యాదగా ఇన్వైట్ చేస్తారు స్తుత్యాది లక్షణం అభిపదంత్యహ ఉచ్చారయంత్యహ దాన్ని ఇంకా ఏమిటి అర్చయంత్యహ పూజయం పూజ కూడా చేస్తారు పూజ అంటే సర్వీస్ పూజ అంటే అక్కడి నుంచి అగ్రత్తి వెలిగిస్తారని దీపం వెలిగిస్తారని కాదు సర్వీస్ సో వాట్ ఎవర్ లిటిల్ సర్వీస్ ఈజ్ నీడెడ్ ఆర్ పాసిబుల్ దే ఆఫర్ దట్ ఆల్సో ఆ విధంగా ఎలా మాట్లాడతారో అన్నదాన్ని చెప్తున్నారు ఏషవ యుష్మాకం పుణ్యస్సుకృత యథా బ్రహ్మలోకరూప సో ఏ విధంగా స్ఫుతిస్తారంటే అయ్యా వహ అంటే యుష్మాకం మీ యొక్క ఈయన ఒక్కడే ఉంటాడు అయినా కూడా మర్యాదపూర్వకంగా బహువచనం మాట్లాడు మాట్లా వేస్తారు అంతేగాని నీ యొక్క సో ఏష పుణ్య సుకృత బ్రహ్మలోక స్థల రూప మీరు చేసుకున్న పుణ్యమే అండి ఇది ఈ మీ పుణ్యమే రూపు దాల్చి ఈ బ్రహ్మలోకముగా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నది ఆహుతులే ఈ అమ్మాయిల రూపంగా ఆహ్వానిస్తారు సో ఈ విధంగా పలుకుతారు అదే ఆయన అంతర్శంకరుడు ఏం వాచం అభివదంత్య వహంతి సో ఈ విధంగా చాలా వినుటకు సొంపైనటువంటి పలుకులను పలుకుతో వహంతి తీసుకువెళ్తారు ఎక్కడికి అంటే బ్రహ్మలోక ప్రకరణాత్ ఈ బ్రహ్మలోక శబ్దానికి సందర్భాన్ని బట్టి మూడు రకాల అర్థాలు వస్తాయి ఒకటి లోవర్ లెవెల్ ఆఫ్ హెవెన్ హెవెన్ లోవర్ లెవెల్ అంటే ఎకానమీ క్లాస్ వాడిన అలాంటి హెవెన్కి వెళ్ళే సందర్భంలో స్వర్గలోకహాని అర్థం అదే ఫస్ట్ క్లాస్ వాడు హయ్యర్ లెవెల్ ఆఫ్ హెవెన్ అలాంటి సందర్భంలో దానికి సత్యలోకహాని సత్యలోకము బ్రహ్మలోక శబ్దానికి సత్యలోకం అని కూడా అర్థం ఉంది ఈ రెండూ కాసుండగా జీవన్ముక్తుడు అవుతాడు బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఈ సకల భోగములను తిరస్కరించి ఎవడైతే బ్రహ్మజ్ఞానాన్ని పొంది జీవన్ముక్తుడవుతాడో వాడికి బ్రహ్మలోక బ్రహ్మైవ లోక ఆత్మరూపంగా ఆత్మే బ్రహ్మ కనుక ఆ బ్రహ్మయే వాడి చేత పొందబడేటువంటి పరమ పదము అనే సెన్స్ లో కూడా బ్రహ్మలోక అని పదం వాడతారు అనే సో ఈ పదాన్ని ఇన్ని అర్థాల్లో పడేసే అవకాశం ఉన్నది లైక్ ఈవెన్ ఆత్మ ఆత్మనిశబ్దం దేహం అనర్థం ఉంది మనస్సు అనర్థం ఉంది రకరకాల అర్థాలు వస్తే ప్రకరణాన్ని బట్టి అదేవిధంగా ఇక్కడ కూడా అంచేతనే శంకర్లు ఇక్కడ బ్రహ్మలోక అంటే ద లోవర్ లెవెల్ ఆఫ్ హెవెన్ అనే అర్థం నథింగ్ మోర్ దాన్ దాట్ ఎందుకో తెలిసిన ఇతగాడు మనం చూసాం ఇంతకుముందు కేవలము కర్మని చేసేటంటే కర్మ హయ్యర్ లెవెల్ ఉపాసన అని ఉండే దాని జోలికి వెళ్ళిన వాడు కాదు ఇతను కేవల కర్మ ఎకానమీ క్లాస్ వాడు అనమాట అందుకోసమే ఇతనికి బ్రహ్మలోక ఇతను పొందేటువంటి బ్రహ్మలోకానికి అర్థం స్వర్గ ప్రకరణ ఇంకా దీని తర్వాతనే ఉపాసకుని గురించి చెప్పబోతున్నారు ఆ ఉపాసన చేసినట్లయితే చాలా అధికమైన ఫలం లభిస్తుంది ఇప్పుడు కూడా మనం చేసే కర్మని ఉపాసనతో జోడించి చెయ్యాలి ఉపాసన లేకుండా ఉపాసన అంటే దాని అర్థం తెలుసుకుని మనసుకునే అర్థంతో పాటుగా భావన చేస్తూ చేయాలి ఏదైనా ఛాయరాజ్వామి అంటారు తెలిసి రామనామము జపించుమో అని రామనామని జపించుమో అనొచ్చుగా తెలిసి అని ఎందుకు అనాలి అంటే అసలు రామ అంటే ఆ నామానికి అర్థం ఏంటి ఆ నామాన్ని జపించడంలో ఉండే విశేషమేమిటి ఆ విషయం తెలుసుకుని మనస్సుని ఆ రామనామం చేతను నిర్దేశించబడేటువంటి తత్వం మీద నిలిపి రామనామాన్ని జపించాలి మెకానికల్గా చేసినట్లయితే తక్కువ ఫలమే లభిస్తుంది సో అది మనం చూసాం ఇంతవరకు కేవల కర్మ యొక్క ఫలం ఆ ఉంటుంది అని ఇప్పుడు ఖండిస్తున్నారు తర్వాత ప్రవాహ్యే అదృఢాయజ్ఞా అష్టాదశో అవరం్యేషు కర్మానందూ జరామృత్యు ఏ యరూపా ప్లవా ప్లవా అంటే పడవ పడవాని ఎందుకంటున్నారంటే ఒక ప్రయాణ సాధనము ప్లవా అంటే సో ఇతడు ఈ సూక్ష్మ శరీరంతో ఇక్కడ దేహాన్ని త్యాగం చేసి స్వర్గానికి వెళ్ళాడు ఆ స్వర్గానికి ఇతన్ని తీసుకుపోయినటువంటి సాధనమేమిటి ఇతను చేసుకున్న పుణ్యమే అదే అతని సాధనం ఇంటే ఆ సాధనాన్ని అక్కడ సూర్యరశ్ముల ద్వారా అప్సరసలు తీసుకెళ్తారని మంత్రంలో చెప్పారు దాన్ని నేను విమానానికి జత చేసి నేనేదో మాట్లాడాను బట్ ది ప్రిన్సిపల్ ఈజ్ మీరు చేసుకున్న పుణ్యమే మిమ్మల్ని స్వర్గాలో కానీ మీరు కనుక మీరు టికెట్ పేమెంట్ చేయలేదని కనుక వాడికి తెలిసిందంటే అసలు మిమ్మల్ని దర్దాపులకు రాని కూడా అసలు విమానం కేసు కన్నెట్టు కూడ ముట్టుకొని కూడా దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌంట్ డబ్బులు పే చేస్తే ఆ పేమెంట్కి తగ్గ ఫలాన్ని చాలా స్ట్రిక్ట్ గా టోకన్ వేసి మరీ మీ చేతిలో పెట్టాలి ఒక విషయం తక్కువ అవ్వద్దు ఒక విశ్వం ఎక్కువ అవ్వద్దు తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం అవ్వలేదు మనం చాలా ఆ విధంగా స్ట్రిక్ట్ ఉంటారు సో తర్వాత ఉడికే దూరం నుంచి చూస్తే చాలా శోభాయమానంగా భాషిస్తాయి చెప్పిస్తే తీరా దగ్గరికి వెళ్ళి దాంట్లో ఉండే భోగాన్ని అనుభవించడం ప్రారంభిస్తే అది నిస్సారంగా ఉంది అందులో ఏం సారమే ఉండదు ఇంకేతనే అయితే యజ్ఞరూపాహ ప్లవాహ మీరు యజ్ఞం చేసుకుంటారు స్వర్గాన్ని ఉద్దేశించి యజ్ఞం చేస్తారు కామ్యకర్మని ఉద్దేశించి మాట్లాడుకున్నారు కావయజ్ఞం చేసి మీరు స్వర్గాన్ని పొందుతారు ఈ ఈ సాధనాలు ఉన్నాయే ఇవి అదృఢ ఇవి దృఢమైనవి కావు అంటే చిల్లు పడవలు అని అర్థం ఈ పడవలతో మీరు దాటం రావీ మధ్యలో ముంచి మునిగిపోతుంది ఇది సరైన పడవలు ఏం అంటే అభిప్రాయం వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్ ఇక్కడ పుణ్యం చేశాడు స్వర్గానికి వెళ్తాడు వాట్ ఈస్ రాంగ్ విత్ ఇట్ దాన్ని అదృఢ ఫలవాహన ఎందుకు అనాల్సి వచ్చింది అంటే అది ఆ ఫలములు చాలా తాత్కాలికంగా ఉంటాయి విమాన ప్రయాణంలాగా విమాన ప్రయాణం మీద నా దర్శనల్ అభిప్రాయం ఏమిటంటే ఇట్ ఈస్ మోర్ గ్లామర్ అండ్ లెస్ కంఫర్ట్ కంఫర్ట్ అనేది ఏమీ ఉండదు వారం రోజులు బాధపడాలి విమాన ప్రయాణం న్యూయార్క్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వారం రోజులు నిద్ర ఉండదు తిండి తిప్పడం సరిగ్గా ఉండవు జట్ లేదని ఇదని అదని చాలా క్రాగీ ఫీలింగ్ ఉంటుంది ఏమి కంఫర్టబుల్గా ఉండదు వారం రోజులు ఇబ్బంది పడాలి అని చేతిని నేను సంవత్సరానికి రెండుసార్లు వెళ్ళం మానేసి ఒకసారికే పెట్టుకున్నా ఈ చేయలేకపోయా బిలీవ్ సో కనుక ఈ దీంట్లో ఏదో వర్ణన అది బాగుంది కానీ ఇది ఆదురుధ ఓసారి పర్వాలేదు కానీ ఏదో కొంత ఎక్సైట్మెంట్ ఉంటుంది ఫర్ వన్ టైం అదర్వైజ్ దెర్ ఈజ్ నథింగ్ రియల్లీ దట్ యూ లూజ్ ఇఫ్ యూ డోంట్ డూ బ్యాట్ యూ డోంట్ లూజ్ ఎని అంటే విమానాల్లో ఇక్కడ ఈ కాంటినెంట్ నుంచి ఆ కాంటినెంట్కి ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఏదో నెత్త మీద బాగుంటున్నారని మీరు అనుకుంటే పొందండి ఏమీ లేదు ఏమి మిస్సా మనిషి ఆ అల్పత్వము ఆ వెలికి అలాగే మిగులుంది ఇది కంటిన్యూ కంటిన్యూస్ టు హోల్డా ఆ సేమ్ రాగద్వేషాలకి సెట్ అఫ్ రాగాస ద్వేషాలు ఉంటాయి వాటికి అలాగే వర్షుడైపోయి భోగ లాలసుడై భోగములలో తేలి మునిగి తేలుతో చాలా అసందర్భమైనటువంటి అయోగ్యమైనటువంటి జీవితంలోనే గవర్షణను తప్పిస్తే దాంట్లో ఏమి సారము పైగా ట్రాన్సియన్స్ అంటే అదృఢాహ అలాగే చేతికి దొరికింది అనుకునే లోపల చేయి జారిపోతా ఉంది ఏమీ సారంటే మీకు ఓ సత్యం చెప్పుకుంటారా విచస్ ధనము తగు మాత్రంలో ఉండి మనిషి సుఖపడతాడని మీరు అనుకుంటే యు ఆర్ మిస్టేక్ రిచస్ వల్ల ఎవరో సుఖపడ్డారు నిజానికి మహాత్మ ఏమంటారంటే suppose a rich man unna adu konde sukha padutunnadu konde he is not enjoying because of riches i tell he is enjoying in spite of riches edo oka manchi samskaram undatu atanno aa samskaram yokka mohima chetha atanu aa vyakti aanandanga undagaluvutunnadu kaani riches moolanga kaadu riches una enter no way you will never have a peace of mind whatsoever సో కనుక ఈ పుణ్యము యజ్ఞములు స్వర్గము ఇవన్నీ కూడా అదృభా వీటిల్లో దార్ఢ్యం లేదు మనకి ఒక పది కాలాల పాటు నిలిచేటువంటి సుఖాన్ని శాంతిని అవి అందియలేవు అసలు నాట్ ఓన్లీ యజ్ఞరూపా అసలు కర్మ అవరం కర్మ కర్మ ఫలములు అశాశ్వతములు కర్మ ఇప్పుడు కర్మ ఫలం ఉందనుకోండి ఇది రిజల్ట్ ఆఫ్ అన్ యాక్షన్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డిటర్మండ్ బై ది ఎఫర్ట్ గట్టికి పుట్టండి ఎఫర్ట్ అంటే కర్మ రిజల్ట్ ఈస్ ఫలం ఎంత ఫలం వస్తుంది ఎఫర్ట్కి తగ్గంత ఫలం వస్తుంది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ మీరు తక్కువ పూజ చేస్తే తక్కువ ఫలం ఎక్కువ పూజ చేస్తే ఎక్కువ ఫలం ఆ పూజకి ఉపాసన లేకపోతే మరీ తక్కువ మరీ అన్యాయం అయిపోతుంది ఫలం మీరు ఎంత గొప్ప జ్ఞాది క్రతువులు ఎన్ని విస్తారంగా చేసినా కూడా మీకు వచ్చే ఫలము అది అంతమయ్యే ఫలమే వస్తుంది కానీ అనంతమైన ఫలము సాతిశయత్వము అనే దోషము ఫలము ఇంకా ఇంకా అనేక దోషాలున్నాయి భోగాల్లో ఇంకా అనేక దోషాలున్నాయి ఆ భోగం పొందటం కొరకు చేసే ప్రయత్నమంతా దుఃఖరూపంగా ఉంటుంది భోగం తీరా లభించిన తర్వాత సాతిశయత్వము అనే దోషం వచ్చేసి ఆ భోగాన్ని కూడా మనం సుఖంగా అనుభవించనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాం తీరా భోగం పూర్తయ్యే సమయానికి అయ్యో ఈ భోగం జారిపోతోందేమో అనేటువంటి భయము మీకు ఫలా ఫల ఫలాన్ని పొందనివ్వదు తీరా టైం అయిపోయిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్లి రోడ్డు మీద నిలబెట్టేస్తారు ఏ ఫలము అని ఫైవ్ మకాన్ చేకల్ ఫైవ్ స్టార్ హోటల్లో మీరు ఐదు వేల రూపాయలు కట్టి రాత్రి మకాన్ చేశారనుకోండి అయ్యే అయ్యే అని హడావుడి చేస్తాడు కాఫీ ఇవ్వమంటే టెన్ ఎంఎల్ కాఫీ ఇస్తాడు చిన్న కుప్పలా కావాల్సి కాఫీ కూడా ఇవ్వడం సో అంత అవుట్ సైడ్ షోయే యాక్చువల్ ఫాలో ఉండదు సరే రూమ్లోకి వెళ్తారు ఎయిర్ కండిషన్ రూమ్ అంతా అయింది పొద్దున్న నిద్రలేవగానే సార్ రూమ్ ఖాళీ చేస్తున్నారా అని లేదా ఐదు నిమిషాల తర్వాత ఖాళీ చేస్తానంటే అలా కుదరదు సార్ మీరు ఇప్పుడే ఖాళీ చేసేయాలి ఇంకో ఐదు వేల రూపాయలు చేతిలో పెడితే నమస్తే సార్ తను వెళ్ళేదానికి సో ఆ విధంగా అది జస్ట్ ది అల్టిమేట్ కెలామిటీని ప్రొలాంగ్ చేసినట్టే జస్ట్ పోస్ట్పోన్ చేసినట్టే అయింది తప్పిస్తే ఈ భోగములంత నిస్సారములైన కానీ మనస్సుకి ఏమనిపిస్తుందంటే ఆ నిస్సారత్వాన్ని గమనించాలంటే ఎక్కువ వివేకాన్ని కలిగి ఉంటారు హృదయంలో సుఖశాంతులు లేవు సుఖశాంతులు ఎక్కడో బయట ఉన్నాయనుకునేవాడు వాటి కోసమే వెతుకుతూ ఉంటాడు హృదయంలో తన హృదయంలో ఆత్మరూపంగా సుఖశాంతులను దర్శించగలిగిన వాడికి ఈ భోగములు అత్యల్పములుగా భాషిస్తారు సో అటువంటి ఒక ఉన్నతమైన దృష్టికోణంలో ఉంటారు ప్లవాహ అయితే అదృఢాహ యజ్ఞరూపా మీరు ఆ కర్మని అవరం కర్మ ఉపాసన లేకుండగా కేవల కర్మ మెకానికల్ కర్మ ఇట్ ఈజ్ అవరం వెరీ లో క్లాస్కి చెందినటువంటిది అయిపోతున్నది దా పోనే అలాంటిదైనా దానిని చేసుకోవటానికి పడాల్సిన పాటలు ఇన్ని అన్ని కాదు అష్టాదశోక్తం పద్దెనిమిది మంది వ్యక్తులు కలిస్తే యజ్ఞం పూర్తవుతుంది అదే అక్కడ అష్టాదశోక్తం ఇతడు భార్య యజమానుడు భార్య ఉండాలి ముందు ఇద్దరు వీళ్ళిద్దరూ ఉంటే ఇంకొక పదహారు మందిని పోగేసి తెచ్చుకోవాలి తర్వాత ఒకప్పుడు భార్య ఒప్పుకోకపోవచ్చు యజ్ఞం లేదు ఏం లేదు నేనేమో ఏదో పశుపట్లు కూర్చున్న మూలల్లా పొద్దున్న సాయంకాలం దాకా కూర్చోవడం నా వల్ల కాదు అని సోమదేవం అంటే మరి అసిస్ట్ చేయాల్సి ఉంటుంది ఆల్ దీస్ నాన్సెన్స్ ఐ డోంట్ వాంట అన్ ఐ భార్య అందనుకోండి ఇంక చేస్తుంది భార్య సహకారం లేకపోతే యజ్ఞం కాదు ఒకవేళ భార్యకు ఇంట్రెస్ట్ ఉండి భర్త ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ He believes in హీ బిలీవ్స్ ఇన్ ఆల్ సైడ్స్ ఆఫ్ యూస్లెస్ థింగ్స్ బట్ హీ డజన్ బిలీవ్ ఇన్ దిస్ సో సపోజ్ ఈ డజెంట్ బిలీవ్ ఇన్ ఇట్ మళ్ళీ యజ్ఞం లేదు సో వీళ్ళిద్దరు ముందు ఒక యూనిఫారం థింకింగ్ ఉండి యజ్ఞం చేయాలని అనుకుంటే అప్పుడు ఇంకొక పదహారు మంది రుత్విక్కుల్ని ఏరి తెచ్చుకుంటే పదహారు ki, పద్దెనిమిదికి ఇంత కష్టపడితే యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ ఫలము ఎలా ఉంటుందంటే అదుర్భాగ్యం చాలా తక్కువ సమయంలో అయిపోయింది ముప్పై రోజులు కష్టపడి పనిచేస్తాడు ఆఫీసులోనూ జీతం తీసుకుంటాడు పదివేల రూపాయలు క్లబ్లో ప్రవేశిస్తుంది పొద్దున్నే వేలమొహం వేసుకుని ఇంటికి వస్తాడు ఇచ్చి జీతంతో వస్తాడు ఒక రాత్రికి సరిపడుతున్నాడు పదివేలు విజిట్ నచ్చం క్లబ్లో ప్రవేశించారు అనుకోండి పోనీ ప్యాకాట్లో ఉంటే అదొల్లో లక్కు ఫ్యాక్టరీకి పోయిందనుకోని ప్యాకాట్ ఉందండి ఈ జస్ట్ eat drink dance and enjoy and after that all of them will be 10000 rupees. vela moha veskuni tota poorakaala laga intiki vastadu so what kind of thing it is it is not worth pursuing and and swarga di sukhamul meda etuvante opinion express staru gopale aithe kontha mundu annaru apachareyah inta ganta gopala inge untunnandhi పుణ్యం చేసుకున్నాం స్వర్గానికి వెళ్ళాము ఇంతకంటే గొప్పదే ఉంటుంది ఇదే గొప్పది అని అంటారు కొంతమంది అని అభినందంతి ఏ అదే గొప్పది అని ప్రశంసిస్తారే వాళ్ళని ఉద్దేశించి శృతి చెప్తుందంటే మూభా ఏత్రేయ ఏ అభినందంతి మూభా మూర్ఖులు ఏమిటి మూర్ఖత్వం పుణ్యం చేసుకున్న స్వర్గానికి వెళ్తే మూర్ఖత్వం ఏముంది జరామృత్యుంతే పునరేవాపి ఇక్కడ మరణించి స్వర్గంలో పుట్టాడు కదా ఇంకో దేహాన్ని స్వీకరించాడు కదా ఆ దేహము కొంతకాలానికి నశించుట తప్పదు జాతస్సు ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య సో ఇక్కడ మరణించాడు అక్కడ పుట్టాడు ఇక్కడ మరణించాడు కాబట్టి అక్కడ పుట్టాడు అక్కడ పుట్టాడు కాబట్టి మళ్లీ మరణిస్తాడు అక్కడ మరణించాడు కాబట్టి మళ్లీ భూలోకంలో పుడతాడు భూలోకంలో పుడతాడో ఏమో మళ్ళీ మనిషిగా పుడితే మళ్లీ పుణ్యం చేసుకుని యజ్ఞం చేయొచ్చు మళ్ళీ స్వర్గానికి వాళ్ళు ఈసారి మనిషిగా పుడతాడనే హామీ ఏమీ లేదు ఎందుకంటే వీడు ఏదైనా కొన్ని పాపాలు కూడా చేస్తున్నాడు అనుకోండి అవి పెండింగ్ లో ఉన్నాయనుకోండి దే కంఫార్మ్ అవి కనుక ముందుకు ఏమిటవుతుంది ఈసారి ఎలకపిల్లకంలో అతి బుద్ధింకగానో పుట్టే అవకాశం ఉంటుంది మనిషిగా పుట్టాలనే నియమమైంది సో జరా మృత్యుంటే పునరేవాపయంతి మళ్ళీ జరా మళ్ళీ మృత్యువు ఇవి తప్పనిసరి అయిపోతుంది కాబట్టి స్వర్గభోగములు కూడా సుతరాము వివేకముగల మానవునకు ఉపాదేయములు కావు స్వీకార్యములు కావు అని అభిప్రాయం భాష్యం ఏత్య జ్ఞానరహితం కర్మాఫల మ్యం అసారుఃఖమూలమి